అస్సలం వరమతుల వరకూ అల్హద్దు రబ్లామీన్ ఓ సలాత్ వలం అలా సయ్య ముర్సలీం నబీన మహమ్మద్ వలా అలీహి ఓసహబీ యజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గంలో ఎత్తైన భవనాలు ఎవరికైతే లభిస్తాయో వారిలో ఇలాంటి గుణాలు ఉన్నవారు కూడా ముస్ద్ అహమద్ ఇబ్ను హిబ్బాన్ హదీద్ గ్రంథాలలో అబూ మాలిక అలషాని రజ అల్లాహు తాలను ఉల్లేఖించిన హదీత్ ప్రకారం ప్రవక్త సల్లాహు అలీ వసలం తెలిపారు వసల్లా బిల్లైలి ఒసునియామ్ నిశ్చయంగా అల్లాహు తాలా స్వర్గంలో ఉన్నత భవనాలను సిద్ధపరిచాడు వాటి లోపలి భాగం బయటి నుండి బయటి భాగం లోపలి నుండి చూడవచ్చు అల్లాహు తాలా ఆ ఎత్తైన భవనాలు ఎవరికొరకు సిద్ధపరిచాడంటే ఎవరైతే తినిపిస్తారో ఎవరైతే మాటలో మృదుత్వాన్ని పాటిస్తారో మరియు ఎవరైతే ఉపవాసాలు ఉంటారో ఇంకా ఎవరైతే రాత్రి వేళ ప్రజలు పడుకున్నప్పుడు లేచి నమాజు చదువుతారో రాత్రివేళ నమాజు చేయడం ఉపవాసాలు పాటిస్తూ ఉండడం ప్రజలతో మాట్లాడే సందర్భంలో మృదుత్వాన్ని పాటించడం మరియు ప్రజలకు అన్నం తినిపించడం यह नागु रकल कार्यालय अला एक् भवना शुभवार्ताब इंका महाशिवल इलांट भवना केवल अल्लाह को प्रेमाभिमे वारी कुरी केवल अल्लाह सतुष्टि कोरक परस्परम प्रेम्चुकने अभिमाचार పరస్పరం అల్లా సంతోషానికి అల్లా సంతృష్టికై ప్రేమించుకునే అభిమానించుకునేవారు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒక విషయం ప్రేమించుకునే అభిమానించుకునే విషయం ఎక్కడైతే ప్రస్తావించడం జరుగుతుందో అది కేవలం అల్లా సంతృష్టి కొరకు ఉండాలి ఈ పదాలు ఉపయోగపడుతున్నప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి అతి చెడ్డ అలవాటు లవ్ అఫైర్స్ అలాంటివి వాటి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరగటం లేదు అవి చెడు వ్యభిచారానికి చెడ్డ మార్గం తల్లిదండ్రులు పుట్టించిన పెంచిన అలాంటి వారి యొక్క మూల కారణాలు వాటిలో ఒక శాతం కూడా మేలు లేదు అందుగురించి వాటి నుండి యువకులు యువతులు దూరం ఉండాలి ఎవరైతే కేవలం అల్లా సంతృష్టి గురించి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాస్లని తెలిపారు ఇన్ అల్ ము ఎవరైతే పరస్పరం అల్లా కొరకు ప్రేమించుకుంటారో అల్లా కొరకు పరస్పరం అభిమానం పాటిస్తారో అలాంటి వారికి లభించే ఎత్తైన భవనాలు చాలా దూరం నుండి కూడా కనబడతాయి దూరం నుండి చూసేవారు ఇంతటి ఎత్తైన భవనాల్లో ఎవరున్నారు అని ప్రశ్నించినప్పుడు అల్ ముతాబూ నఫిల్లా అల్లాహొరకే పరస్పరం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నవారు అని చెప్పడం జరుగుతుంది ఒక వ్యక్తిలో ఏదైనా లోపం చూశాము అతని యొక్క చెడును ప్రజల ముందు తీసుకొచ్చి పెడతాము ఎందుకయ్యా అతని గురించి ఇంత శత్రుత్వం వహిస్తున్నావు అని అంటే ఈ వ్యక్తి ఒకవేళ ఇతనిలో కొంత భాగమైన ధర్మ ప్రేమ ఉంటే శైతాన్ ప్రేరేపణల వల్ల ఏమంటాడు నేను అల్లాహరకు అతన్ని ద్వేషిస్తున్నాను అని కానీ అదే సమయంలో అతను నమాజు చేస్తూ ఉన్నాడు అల్లాహ మరియు ప్రవక్త సలల్లా అలసని ప్రేమిస్తూ ఉన్నాడు అతను ఉపవాసాలు పాటిస్తాడు దాన కూడా చేస్తాడు ఇవన్నీ నిజమేనా అంటే అవును నిజము మరి నమాజు చదివేవారు ఉపవాసం ఉండేవారు దాన ధర్మాలు చేసేవారు ఇలాంటి వారిని అల్లా ప్రేమిస్తాడు కదా మరి నీవు కూడా ప్రేమించాలి కేవలం ఒక తప్పు వల్ల నీవు అతన్ని ఎందుకు దేశిస్తున్నావు అని అంటే ఇక సమాధానం ఉండదు లేదా నమాజ్ విధిదానము ఉపవాసాలు ఇలాంటి విధులను చాలా చిన్నవిగా చేసి अतु ये विषय वाल अतना दाने हईल्सी रवंत को शुत्व वह अत मेलूनता इलांट विषय में अल्लायपाली इधी अल्लाप प्रेम का अलापट अभिमाचं का अल्लाह पेम अल्लाम अटे मन स्वभाव मन या मन అతని యొక్క కొన్ని లోటుపాట్ల వల్ల మనల్ని మనకు నచ్చనప్పటికీ అతనిలో అల్లా ఇష్టపడే ఏదైనా గుణం ఉంటే అతన్ని మనం ఇష్టపడడం ఇది అల్లా పట్ల ప్రేమించడం అల్లాహ సంతృష్టి కొరకు పరస్పరం ప్రేమించుకోవడం ఇది అవసరమున్న సందర్భంలో ఏదైనా అతను నీకు ఇవ్వలేదు కేవలం అందుగురించే నీవు అతనితో శత్రుత్వం వహిస్తున్నావు నీవు ఏదైనా అప్పు అడిగావు ఆ అప్పు అతను నీకు ఇవ్వలేదు అందుగురించి నీవు శత్రుత్వం వహిస్తున్నావు అయితే అతనిలో ఉన్న వేరే మేళ్ళు ఏదైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో మేళ్ళు వాటిని ఎందుకు మనం చూడటం లేదు బహుశా అల్లా కొరకు పరస్పరం ప్రేమించుకోవడం అన్న దానికి భావం అర్థమైందనుకుంటాను ఇన్షా అల్లా ఇక మహాశివులారా స్వర్గంలో స్వర్గవాసులకు ఏ పరుపులు ఏ దుస్తులు ఎలాంటి మంచాలు ఉంటాయో వాటి ప్రస్తావన కూడా అల్లాహు తాలా ఖురాన్లో మరియు ప్రవక్త సల్లహు అయి సలం హదీసుల ద్వారా తెలిపారు సూర్ రెహ్మాన్ ఆయత్ నంబర్ యాభై నాలుగులో ముత్తఖిఈన స్వర్గవాసులు పట్టు వస్త్రముగల అస్తరు దిన్లపై ఆనుకొని ఉంటారు మరియు వారి కొరకు వారి ఇళ్లలో ఏ పరుపులైతే ఉంటాయో పట్టు వస్త్రాలతో మందము పలచని రకరకాల రంగుల చూస్తే వారి యొక్క ఆనందం ఇంకా పెరిగిపోతుంది అందులో వారికి కప్పుకోవడానికి ఆనుకొని ఉండడానికి దిండ్లు మరియు ఎంతో మెత్తని పరుపులు అంతే అంతేకాకుండా మనిషి ఎల్లకాలం పడుకోనే ఉండలేడు కదా కొంత సమయం కూర్చొని ఉంటాడు అయితే కూర్చొని పరస్పరం ఎదురు ఎదురుగా వారి చేతుల్లో రకరకాల అన్నపానీయాలు ఉంటాయి వారు వాటిని సేవిస్తూ ఉంటారు మరియు మాట్లాడుకుంటూ ఉంటారు వారి యొక్క ఆనందం వారి ముఖాల చిరునవ్వులతో ముఖాలపై ఉన్నటువంటి మెరుపుతో కూడా కనబడుతుంది ఇంకా ఈ విధంగా ఎన్నో రకాల ఆనందాలు వారి కొరకు స్వర్గంలో ఉన్నాయి స్వర్గంలో స్వర్గవాసులకు ఏ అన్న ఇవ్వడం జరుగుతుందో అవి ఏ పాత్రల్లో ఇవ్వడం జరుగుతుందో వాటి వివరాలు కూడా ఖురాన్ మరియు హదీత్లో వచ్చి ఉన్నాయి కేవలం ఆధారం కొరకు ఒక రెండు విషయాలను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను లేదా ప్రతి ఆయతును చదువుకుంటూ వెళ్ళాలి అంటే ప్రతి అదీతను తెలుపుకుంటూ వెళ్ళాలి అంటే మరి ఇలాంటి ఎపిసోడ్లు ఇంకా ఎన్నో ఎక్కువ అవుతాయి స్వర్గంలో చిన్న చిన్న పిల్లలు శాశ్వతంగా వారు అదే చిన్న వయసులోనే ఉంటారు వారు స్వర్గవాసుల యొక్క సేవలో ఉంటారు అన్నపానీయాల పాత్రలు తీసుకుంటూ తిరుగుతూ సేవ చేస్తూ ఉంటారు యతూఫ్ అలైహిమ్ఖల్లూన్ బి అక్ ఇంకా సూర్య జుహ్రూఫ్లో అల్లాహత ఈ విధంగా తెలియపరిచాడు యులై స్వర్గంలో బంగారు పాత్రల్లో మరియు వారికి ఇవ్వబడే త్రాగడానికి ఏ పాత్రలు అయితే ఉంటాయో అవి కూడా బంగారీ ఉంటాయి వ ఫీహా మాత వారు మనసు కోరింది వారి మనసుకు మెచ్చినది వారికి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓ తల వారి కంటికి చలువ ఎందులో ఉంటుందో అలాంటి వస్తువులు వారికి ఇవ్వబడతాయి వన్ తుమ్ఫీహా ఖాలిదూన్ మరియు ఆ స్వర్గాల్లో మీరు శాశ్వతంగా ఉంటారు మరొక విషయం కూడా మీరు గమనిస్తే చాలా బాగుంటుంది అదేమిటంటే ప్రతి జుమ రోజు ఫజర్ నమాజ్లోని రెండవ రఖాతలో సూరతుల్ ఇన్సాన్ దాని యొక్క రెండవ పేరు సూరతు దహర చదవాలని ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం మనకు తెలిపారు ప్రవక్త కూడా చదువుతూ ఉండేవారు ఆ సూరతు దహర్లో స్వర్గంలో ఎవరికి ఎలాంటి పాత్రలు లభిస్తాయి అన్న పానీయాల పాత్రలు ఏ ఏ రకాలుగా ఉంటాయి మరియు త్రాగే ఆ పానీయాల్లో సొంటి ఇంకా వేరే ఏ ఏ రకాల మిశ్రమం అనేది ఉంటుందో అవన్నీ కూడా వివరాలు మనకు తెలుపబడ్డాయి అయితే మహాశివులారా ఈ విధంగా ఇన్ని వివరాలతో స్వర్గాన్ని వర్ణించడం ఏదైతే జరుగుతుందో మనం అలాంటి స్వర్గం పొందడంలో ముందడుగు వేసి ఉండాలి అని స్వర్గం అని ఏదైతే మనం అంటున్నామో జనరల్గా దాని యొక్క పేరు కానీ ఇలాంటి స్వర్గాలు ఎన్నో ఉన్నాయి రెండు రకాల స్వర్గాలు ఎలా ఉన్నాయంటే అందులో ప్రతీ విషయం బంగారిదే ఉంటుంది మరి రెండు స్వర్గాలు ఎలా ఉన్నాయంటే అందులో ప్రతీ విషయం వెండిదే ఉంటుంది రెండు స్వర్గాలు ప్రతీ విషయం అందులో బంగారిది మరియు మరో రెండు స్వర్గాలు వాటిలో ప్రతీ విషయం వెండికి సంబంధించినది మరియు స్వర్గం ఎంత విశాలమైన ఆ స్వర్గాల్లో వారు ఉండే స్థలాలు ఎంత దూర దూరంగా ఉన్నా వారు ఒకరికి ఒకరు కలుసుకోవాలని అనుకున్నప్పుడు వారు పరస్పరం కలుసుకోవడానికి క్షణం కూడా పట్టదు అలాంటి వేగవంతమైన సౌకర్యాలు అక్కడ ఉంటాయి స్వర్గంలో అక్కడి మట్టి ఎలాంటిదంటే తెల్లగా ఉంటుంది మరియు అందులో కస్తూరి కంటే ఎక్కువ సువాసన వస్తువు ఉంటుంది అని ప్రవక్త సలహు అలై సలం మనకు ఎన్నో హదీతుల్లో తెలియపరచారు ముస్లిం షరీఫ్లో వచ్చిన ఒక హదీత్ ప్రకారం హీ అధర్మ కతుం బై దా మిస్కున్ హాలిస్ తెల్లని పిండి ఎలా ఉంటుందో ఆ మాదిరిగా తెల్లని భూమి ఉంటుంది మరియు మిస్కున్ హాలిస్ ఎక్దమ్ ప్యూర్ ఎలాంటి కలుషితం లేని మిస్క్ కస్తూరి యొక్క వాసన ఎలా ఉంటుందో అలాంటి సువాసన అందులో ఉంటుంది మరియు కేవలం ఒక మిస్క్ మాత్రమే కాదు జాఫ్రాన్ ఇంకే వేరే రకాల సువాసనల మాదిరిగా కూడా అక్కడి యొక్క మట్టి ఉంటుంది అని మరియు వేరే ఎన్నో హదీసుల ద్వారా కూడా మనకు విషయం తెలుస్తుంది మరియు సుదరలారా స్వర్గంలో ఎన్నో రకాల చెట్లు కూడా ఉంటాయి ఆ చెట్ల యొక్క వివరణలు వాటి యొక్క ప్రస్తావన కూడా మనకు ఖురాన్ ఆయతుల్లో మరియు హదీసులో తెలపడం జరిగింది ముస్తద్ర ఖాకింలో ఒక హదీసు వచ్చి ఉంది ఒక గ్రామీణుడు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలైవలం వద్దకు వచ్చాడు ప్రవక్త స్వర్గంలో చెట్లు ఉంటాయి అని నేను విన్నాను అయితే స్వర్గం అన్ని రకాల సుఖశాంతులు ఆనందాలు పొందే స్థలం అక్కడ ఎలాంటి కష్టం అనేది ఎలాంటి బాధ అనేది రవ్వంత కూడా ఉండదు కదా మరి ఒక చెట్టు విషయం విన్నాను అలాంటి చెట్టు అయితే మనకు ఈ లోకంలో బాధ కలిగిస్తుంది మరి అక్కడ కూడా అలాంటి చెట్టు ఉంటుంది అని విన్నాను మరి ఇది ఎలా అయితే ప్రవక్త అడిగారు ఏ చెట్టు గురించి నువ్వు అంటున్నావు ఆ వ్యక్తి అన్నాడు ప్రవక్త రేగు చెట్టు విషయం నేను అంటున్నాను లో వచ్చి ఉంది ప్రస్తావన అయితే స్వర్గంలో రేగు చెట్టు కూడా ఉంటుంది అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైస్లం తెలిపారు కురాన్లో నీవు చదివింది ఏమిటి ఈ ఆయతో చదవలేదా ఫీ సిద్ది మహ్దూద్ అంటే ఏంటి స్వర్గంలో రేగు చెట్టు ఉంటుంది కానీ ఆ రేగు చెట్టు ఇహలోకపు రేగు చెట్టు మాదిరిగా ఉండదు అందులో ప్రతి ముళ్ళు స్థానంలో కూడా ఒక ఫలం ఉంటుంది అందులో ముళ్ళు అనేటివి ఉండవు ఈ విధంగా రకరకాల ఫలాలు కూడా అక్కడ ఉంటాయి అయితే మనకు ఆ ఫలాలు ఏమిటో ఎలా తెలియాలి అయితే ఇహలోకంలో మనం ఏ ఫలాల పేర్లు చెప్పుకుంటామో అలాంటి ఫలాలు ఉంటాయి కానీ వాటి యొక్క రుచి ఇహ పండ్ల రుచి అనేది ఉండదు అక్కడి ఆ రుచి ఎలా ఉంటుందో దానిని ఇక్కడ మనం చెప్పడం కూడా కష్టం అందుగురించి మనందరము కూడా ఇలాంటి కార్యక్రమాలు వింటూ విశ్వాస మార్గాన్ని అవలంబించి స్వర్గంలో కలుసుకుందాము అక్కడ ఆ ఫలాల రుచి చూద్దాము అలా అలాంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ ముసనద్ అహ్మద్ మరియు హెబ్బాన్లో వచ్చిన హదీత్ ప్రకారం స్వర్గంలో ఒక చెట్టు దాని పేరు తూబా అని ఉంది ఒక సందర్భంలో ప్రొక్టర్ సల్లాహు అలై సలం తెలిపారు ఎవరైతే నన్ను చూసి విశ్వసించారో వారికి తూబా మరియు ఎవరైతే నన్ను చూడలేదు అయినా విశ్వసించారో వారికి తూబా వారికి తూబా వారికి తూబా అని మూడు సార్లు చెప్పారు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రవక్త తూబా అంటే ఏమిటి అని అడిగాడు ప్రవక్త సలహా సలం వారు తెలిపారు షజరతున్ అది ఒక వృక్షం అది ఒక చెట్టు అది షజరతున్ ఫిల్జన్న స్వర్గంలో ఒక చెట్టు మసీరతు మి ఆమ్ దాని నీడలో మనిషి నడుస్తూ ఉంటే ప్రయాణం చేస్తూ ఉంటే వంద సంవత్సరాలు చేస్తాడు అయినా చెట్టు నీడ అనేది తరగదు అంత పెద్ద చెట్టు అది మళ్ళీ ప్రవక్త సలహా తెలిపారు ఫియాబు అహలుల్ జన్ అ తిత్తుహ్ అక్మామిహా దాని నుండే దాని యొక్క పొట్టు నుండే స్వర్గ వాసుల యొక్క బట్టలు తయారు చేయబడతాయి అల్లాహోకి మహాశివులారా స్వర్గంలో నదులు కాలువలు కూడా ఉంటాయి అయితే ఆ నదులు ఆ కాలువలు నీళ్ళవి ఉంటాయి పాలవి ఉంటాయి మరియు తేనెవి కూడా ఉంటాయి ఇంకా అక్కడ త్రాగడానికి ఎంతో రుచికరమైన రకరకాల పానీయాలు ఉంటాయి కుర్ ఆన్లో ఎన్నో సందర్భాలలో జన్నాతున్ తజరీమిన్ తహ్తిహల్ అన్హార్ అని వచ్చి ఉంది వారి క్రింది నుండి పారుతున్న సెలయేళ్ళు అలాంటి స్వర్గాల్లో వారిని ప్రవేశించడం జరుగుతుంది అని మరియు సూర్యమహమ్మద్లో నాలుగు రకాల పానీయాల మరియు పాల తేనె కాలువల ప్రస్తావన కూడా వచ్చి ఉంది జన్నతుల్ ఫిర్దోస్ ఏదైతే ఉందో అక్కడి నుండి కూడా ఎన్నో కాలువలు పారుకుంటూ ఇతర స్వర్గాల్లోకి కూడా వస్తాయి స్వర్గంలో ఒక రకమైన నది ఉంది అందులో పారుతున్న నీరు దానిని మా ఉల్ జీవనీరు అని అనబడుతుంది అంటే స్వర్గంలో కాలి కాలి బొగ్గులుగా మారినటువంటి మనుషులను వారి నమాజ్ మరియు వారి యొక్క తవహీదు వల్ల నరకం నుండి తీయడం జరుగుతుంది అయితే నరకం నుండి తీయబడిన వారు అని స్పష్టంగా కనబడుతూ ఉంటుంది కనుక వారిని ఆ నీటిలో ముంచడం జరుగుతుంది అక్కడి నుండి వారు ఎప్పుడైతే బయటికి వస్తారో ఎంతో అందంగా తయారై వస్తారు దీని ప్రస్తావనలో ఒక పొడువైన హదీత్ సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో ఉంది అల్లాదయ్య కలిగితే వేరే సందర్భంలో మనం ఆ హదీత్ను విందాము కానీ ఇప్పుడు ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తుంది మళ్ళీ ఇన్షాల్లా మనం ఉత్తర్వాయి భాగంలో కలుసుకుందాము అసలం వైకమ్ వరహమూల వబర్కత